దత్తాత్రేయ మూలమంత్రముగా పేర్కొనబడుచు ఇది అనుష్ఠించిన వారికి సర్వవైములు తొలుగుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చును అస్సు శ్రీ దత్తాత్రేయమాలా మహామంత్రస్య సదాశివోషి అనుష్టప్చంద శ్రీ దాత్రేయోదేవత ఓం బీజం స్వాహా శక్తి ద్రాంగీలకం దాత్రేయ ప్రీతద్ధే సర్వాధసిద్ధద్ధే జపే వినియోగ ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాత్రసంతు మహాభయ మహాజ్ఞానప్రదాయ చదనందాత్మని బాలోన్మత్తప్రసాసవేషాయ మహాయోగిని అవధూతాయ అసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ సర్వకామలప్రదాయ ఓ బంధమోజనాయ హ్రీం సకలవిభూదాయ క్రోం సాధ్యాకర్షణాయ సౌ సరోమనుషోభనాయ శ్రీం మహాచరంజీవిషు వసీ గురు వసీగురు వుషటు ఆకర్షయ ఆకర్షయ హుం విద్వేషయ విద్వేషయట ఉచ్చాట ఉచ్చాటయ స్తంభయ స్తంభయ కహ క మార మారయ నమస్సంపన్నాయ నమస్సంపన్నాయ శయయ పొషయ పరమంత్ర పరమంత్ర పరతంత్రాశ్చింది చింది గ్రహ నివారయ నివారయ వ్యాధి నివారయ నివారయ దుఃఖం నరహర దారిద్ర్యం విద్రా నిద్రవయ దేహం బోషయ బోషయత్ దోషయ జోషయ సర్వమంత్రవంత్రవతంత్ర సర్వల్వస్వరూపాయ నమ శివాయ నమ